మీరు మన జనాలు కొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారో చూసినా అదే అయిపోయింది టిక్ టాక్ వాళ్ళ వచ్చాడు వాడు విషం పెడతూ ఉంటాను డ్రస్ లే సరిగ్గా అసలు యువతమైన డ్రస్ లేదు ఎవరి విష్ణు వచ్చాడు వాడు ఇచ్చండి ఈయన చూడండి పాపం ఇదే అసలు ప్రతిలతో సహా తయారయ్యాడు పూజ చేశాడు హారతి ఇచ్చాడు కాబట్టి ఇదే పాటిస్తాను అలా అంటారా మీకు సరైన విషయాన్ని సండే మార్నింగ్ సంగీత దర్శనం అంతా ఉంది గటిష్ఠాలు సమయం సమీక దర్శనం అంటే బాగుంది ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు తెల్లవారి సూర్యుడు ఉదయించాడు పక్షులు కిలకరావాల్సి వస్తున్నాయి మేఘాలు తమ పని అయిపోయిందన్నట్లనే తప్పుకున్నాయి ఎక్కడ పడితే అక్కడ సూర్యకాంతి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది రాత్రి కురిసిన వర్షం మీద సూర్యకాంతి పడి మెలమెల్లాడిపోతాం దాన్ని బట్టి నువ్వు దుర్ముహూర్తం కానీ మీకు మనసెలా ఉంటుంది అంటే మీకు మనసెలా ఉంటుంది దాన్ని దుర్ముహూర్తంగా కనిపించింది ఆ జరిగే బట్ అద్భుతమైన ముహూర్తం అనిపించింది నాకు దుర్ముహూర్తం అని చెప్పింది అసలు మాట నాకు శోసం సో ఏది సంగతి సమ్యక్ దర్శనం అనే మాట మీరు పట్టుకోవాలి తత్వదర్శనం అన్నా ఒకటే ఈ సమ్యక్ దర్శనం అనే మాట లేనంత వ్యక్తిగా ఎందుకు చెప్పారంటే శంకరుడు దాన్ని విడిచిపెట్టకుండా ఉపయోగిస్తూ ఉంటారు యోగ యోగ సూత్రకారులు తత్వదర్శనం వేరెవరు నీకో దర్శనం వాళ్ళ చోట అసమ్య దర్శనం అనే పదాన్నే వార్తలు సాధించాలి అంటే క్లారిటీ ఆఫ్ థాట్ సమ్యుగ్ దర్శనం అంటే క్లారిటీ ఆఫ్ థాట్ క్లారిటీ ఎంత కష్టం ఉంది క్లారిటీ అన్ ఎంత కష్టం ఉంటే మనం ఎవరో ఒక రీసెర్చ్ named Sahaja Yoga Article, or Bhagyatai, the article Sahaja Yoga. Sahaja Yoga was not around the cinema today. One thing that, that comes out well, in my opinion, about this article is that there is clarity of the thought. I am not like this. Then Amatya Rasya Navayati. He has said, your article is very compelling, and uh, one special feature of the article is clarity of the thought. దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంతకంటే దాని మీద ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దాన్ని సమయక్తక్ష క్లారిటీ అంటే క్లియర్గా ఉండాలి క్లౌడెడ్గా కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు నీళ్ళు సాగి నీళ్ళు ఎలా ఉండాలండి కాప్ కూడా అలా ఉండాలి దట్ ఈస్ కాల్ సమయక్తక్ష మీరు జగత్తుగా సృష్టించేప్పుడు అలా కూడా దేవుడు అనే మాట వచ్చేప్పుడు అలా కూడా క్లారిటీ అర్థాకుండా నేను అనే విషయంలో క్లారిటీ అర్థాకుండా ఇది స్థాని సీ దర్శనం ఆ సందీప్ దర్శనం మీకు ఏ రోజు వస్తే ఆ రోజే మీరు జీవన్ముక్తులు ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ బొగ్గు కంట్లో పడిన బొగ్గు నాలాకన్ని తీసేసినట్టు అయిపోతుంది మీ స్వరూపం మీ దగ్గర ఉంటుంది మీకు సంయుక్ దర్శనం వల్ల మీకు కొత్తగా పవర్స్ ఏమీ రావు మీకు కొత్తగా వచ్చే లాభం ఏమీ ఉండదు ఏవో గాలిలో ఎగ్గిన శక్తియో లేకపోతే నేళ్ళ శక్తి ఇలాంటి శక్తులు మీకు ఏమీ రావు మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటారు ఆ సంయుక్ దర్శనం గల నేను ఏదో మంచి పని మీద వెళ్తున్నాను నా పని తప్పక నెరవేరుతుందంటారా అని అడిగారనుకోండి ఏమవు నాకు ఎందుకు వస్తుంది మీరు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి నెరవేయడం వచ్చు ఇష్టం కృపణ చెప్తాడు అంతేగా నెరవేరుతుంది నేను చెప్తున్నాను హీ ఓంట్ హీ ఓంట్ ఎంప్లాయ్ ఎనీ సచ్ పవర్స్ మీరు వెళ్ళండి జాగ్రత్తగా మీ ప్రయత్నం నేను చేయండి యాక్సెప్ట్ అవ్వడ కంక్షన్ లేదో అలా చెప్తాడు తప్ప మీరు నా దగ్గరకు వచ్చారు నేను ముహూర్తం పెడతాను మీరు వెళ్ళండి మీరు స్వామి అవుతుందని చెప్పడం సమయం సమయంలో ఇది అదంత్ ప్లే మెనీ స్పెషల్ పవర్స్ సిద్ధాంతం నేను సిద్ధాంతిని నా అంతటి సిద్ధాంతి లేదన్న వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు సమ్యగ్దర్శన విషుడు అలాంటి మాటలు ఏ మాట్లాడ చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి సమ్యగ్దర్శనం అనేది లేటు వచ్చు అది ఆ సమ్యగ్ దర్శనాన్ని మనం పొందాలి పొందితే అయిపోయిందంటే బస్ట్ యు హెరాయి దానికి ఉపాయమే యోగము చాలా చెప్పాడు యోగాన్ని అత సంతిపన్నా హకాస్మృతిగతి యోగస్మృతిగతి ఘనపవదనీయా భవిష్యత ఇప్పుడు మీమాంసకులు కర్మమీమాంసకులు ఉన్నారనుకోండి వాళ్ళకి దృష్టాంతం వారిని కన్విన్స్ చేయాలంటే వారి కర్మలోని దృష్టాంతం చెప్పాలి వారి కర్మలో కొన్ని దృష్టాంతాలు ఉంటాయి అదే అదే చెప్పాలి వాళ్ళు చెప్తే వాడు కన్విన్స్ అయిపోతారు కాదరు లేదు ఎందుకంటే వాడి దృష్టాంతమే వాడిని చెప్తున్నారు కదా శంకర్లు అలాంటి పనులు చేస్తూ మీమాంస న్యాయాలన్నీ తెలుసు కాబట్టి వేదల దగ్గరికి వచ్చేప్పటికీ మీమాంసే పాఠం చెప్పి మెదల్లో ఉంటారు ఆ న్యాయాలన్నీ వాళ్ళకే చెప్తూ మీమాంసలో అంటే దేవుని సూత్రాల్లో ఒక సెక్షన్ ఉంది ఓ అధికరణం ఏదో అష్టకాధే అధికరణం అనేది ఉంటుంది అష్టకా దాని అర్థం బహుశా అష్టశ్రాధములు తప్పక చేయదగినవి అనే అర్థం అయి ఉంటుంది అష్ట శతాబ్దములు ఉన్న ఎనిమిది శ్రాబ్ధములు ఉంటాయి ఎనిమిదంటే ఏమిటి పితృ మాతృ మాతామహ ప్రమాతామహ మాతృ మాతామహా మాతృ పితామహ మొత్తం మూడు మూడు ఆదరయ తను ఏడు తన భార్య ఈ ఎనిమిదికి శ్రాద్ధం పెడతాడు సన్యాసం కూర్చుంటాడు ఇంకా వీడికి ఎవరు శ్రాద్ధం పెట్టక్కర్లేదు వీళ్ళు ఎవరికి శ్రాద్ధాలు పెట్టడం ఎందుకంటే వాళ్ళు బతికుండగానే పెట్టేసేది వీళ్ళు శ్రాద్ధాలు అలాగే అంటారు బతికొండ శ్రద్ధ పెట్టారు వాళ్ళందరూ బతికుంటారు వాళ్ళకి తెలియదు వీడు ఎక్కడికో ఎవరో వెళ్ళాడు అనుకుంటారు వాడు వీడు వెళ్ళి గంగ ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఎనిమిది శ్రాద్ధాలు పెట్టొస్తాయి పెట్టి సన్యాసం గురించి ఉండడం ఎనిమిది శ్రాద్ధాలు పెట్టే కానీ ఇంకా నెక్స్ట్ స్టెప్ సన్యాసమే అయిపోయింది ఎనిమిది సిద్ధార్థాలు పెట్టడం అయిపోయింది వీడికి ఎవడు పెట్టక్కర్లేదు వీడు ఎవరికి పెట్టడం సో ఇది పరిస్థితి ఇది ఈ అష్టక శతార్థం అనేది ఎనమండుకి శితార్థం పెట్టడం అనే ప్రక్రియ ఇది ఎనమండుగురికి ఒకేసారి వాళ్ళు బతుకున్నప్పుడు కూడా పెట్టేది వాళ్ళు బతికే ఉంటారు అయినా సో ఇది ఇది వేదంలో అక్కడ చెప్పలేదు కానీ ఉంది పాఠ్యం స్మృతిలో ఉంది సన్యా వ్యాపార స్మృతిలోనో ఏదో స్మృతిలో ఉంది నేను అదే అయ్యి ఉంటుందని ఊహించి చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మాకు వ్యాఖ్యాకలు దేహ విష్ణు ఉండదే వాళ్ళు జల్నం వాళ్ళు ఏమీ అయ్యలేదు ఆయన కుండలో శ్రద్ధాలు కనుక కాబట్టి ఈ అష్టకర్ష అష్టకా ఒకటే ఎనిమిది ఏ సిద్ధాలు చేయడం అనేది స్మృతిలో ఉంది ఏదో సన్యాసానికి సంబంధించి స్మృతులు ఉంటాయి ఆ స్మృతుల్లో ఉంది వేదంలో కూడా భిక్షాచర్యం చరంతి అని తప్ప మీరు నా గంగానర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సన్యాసం కూర్చుని గుండు గురించి కాషాయాలు కట్టుకోండి అని అలా లేదు అవన్నీ స్మృతికారులు పెట్టిన వాక్యం కాబట్టి ఈ స్మృతి ప్రమాణమా కాదా అంటే వాళ్ళు ఏమన్నారంటే మీమాంసకులు జైలు ఏమన్నారంటే అష్టకా అన్నది ప్రమాణమే మరి వేదంలో లేదు కదా అంటే స్మృతికారులు చెప్పాడు కదా స్మృతికారులు చాలా చెప్పారు అవన్నీ ప్రమాణం అవవు మరి ఇది ఎందుకు ఇది కూడా దీన్ని కూడా తిరస్కరించాలి కదా ఇప్పుడు సాంచస్మృతిని తిరస్కరించారా లేదా అలాగే దీన్ని కూడా తిరస్కరించు అంటే ఏమని చెప్పారంటే దీనికి విరుద్ధంగా వేదంలో ఏ మాట చెప్పబడి లేదు అంత దర్శనార్థం మీరు పెట్టుకుని సన్యాసం పుచ్చుకుంటారంటే వద్దు అని చెప్పే మాట వేదం మొత్తంలో ఎక్కడ లేదు కాబట్టి విరుద్ధం కాదు కనుక మేము ఒప్పుకున్నాము అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది చూడండి అష్టకాది స్మృతి వచ్చే అనపవదనీయా భవిష్యత్ అపవదనము అంటే త్రోసిపుచ్చడం ఇది పనికిరాలని చెప్పడం అలా చెప్పేది కాదు ఎందుకని వేదానికి విరుద్ధంగా అదే విధంగా అది ఆ న్యాయం ఆ యోగం తీసుకోండి యోగంలో డాక్టరీని అంతా కూడా వేద విరుద్ధంగా ఉంది కాబట్టి త్రోసిపుచ్చింది ఈ అభ్యాసం ఏదైతే కాదో ఇది వేదానికి విరుద్ధంగా ఏమీ లేదు గనుక ఆ భాగాన్ని మనం తీసుకోండి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే సంప్రతి పన్న దేశత్వము అంటారు సంప్రతి పన్న దేశత్వము అంటే చాలా అందమైన పదప్రయోగం ఉంది సెకండ్ సమాసం ఏమిటంటే వన్ పార్ట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అర్థ ఏకదేశ అర్థ అంటే దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ యోగశాస్త్రంలో సబ్జెక్ట్ మ్యాటర్ That is an echadation, one part. Adhi samprati pannamai un adhi chakra ga well thought out. Pratipathe is the jnana. Sampratipatthi, well thought out. Atheikal eshattva. So the yoga shakra has one part of it very well describable. Therefore, a part to be venus lekaristha. ఆ పాస్ట్ ని అపవదనము చేయాల్సిన అవసరమేమీ లేదు వేద విరుద్ధమైన పాస్ట్ ఏమిందో దాన్ని మేము పుట్టిపారేస్తాం ఈ పాస్ట్ లో పొట్టిపారేయాల్సింది లేదు అష్టక స్మృతిని ఎలా అయితే దీనిని కూడా మేము స్వీకరిస్తాము అని నివర్తే సో ఈ అధిక శంక అధికాశంకంటే ఏమిటి ఏ యోగంలో అనేకానేకములైన అంశములు వేదవేత్తల చేత స్వీకరింపబడినాయి కదా కాబట్టి మొత్తం యోగశాస్త్రము అంతా కూడా స్వీకరించాలి స్వీకరించాలేమో అని అధికాశంక యోగంలో ఒక ఏకదేశమును మీరు ఎప్పుడైతే స్వీకరించినారో మొత్తం యోగశాస్త్రము అనంతనూ స్వీకరించినట్లు అవుతుంది కదా అని అధికార అలా నేనే స్వీకరించుటం లేదు ఏ న్యాయము సాంఖ్య దర్శనానికి అన్వయిస్తుందో అదే న్యాయం చేత యోగ దర్శనమును కూడా మేము త్రోసిపుచ్చుతున్నాము ఏదైనా అంటే సాంఖ్య దర్శనానికి అప్లై చేసిన న్యాయంచే యోగ యోగశాస్త్రము ప్రత్యుత్తరస్కరించబడినది దాన్ని అతి దేశము అంటారు ఈ అతి దేశం ఏం చేస్తుందంటే ఏ అంశంలో యోగశాస్త్రము వేద విరుద్ధమో దాన్ని తిరస్కరించడమో అనే పని చేసేస్తున్నది కానీ ఏ అంశంలో మటుకు వేద విరోధము లేదో దాన్ని స్వీకరించడానికి అర్థంతరం ఉండదు అర్థైక దేశ సంప్రతిపత్తాలపై అర్థైక దేశ విప్రతిపత్తే అది ఈ సూత్రం వేరే ఎందుకు వచ్చింది మీకు చూసినది సాంఖ్య న్యాయము సాంఖ్యాన్ని తిరస్కరించిన న్యాయం న్యాయము అంటే అక్కడ ఉండే స్కీము దాన్ని యథాతథంగా యోగానికి అప్లై చేసుకుంటే అయిపోతుంది అప్పుడు వేరే సూత్రమే అక్కర్లేదు అంటే నో అలా చేయట్లేదు వేరే సూత్రం పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అధికా శంక ఒకటి అంటే సాంఖ్యా సాంఖ్య నిరాకరణలో అన్వయించని అధికమైన డౌట్ ఒకటి కనుంది ఏమిటది అర్థైక దేశ సంప్రతిపత్తి వెల్ థాట్ అవుట్ మంచిగా ఆర్గనైజ్డ్గా థింకింగ్ ఒకటి కనబడుతోంది అర్థైక దేశంలో అర్థైక దేశంలో సంప్రతిపత్తి ఉన్నప్పటికీ ఎవరికైనా డౌట్ కావచ్చు సాంఖ్య నిరాకరణ న్యాయాన్ని మీరు యోగ నిరాకరణానికి అప్లై చేయడానికి వీలు లేదు ఎందుకని అర్థైక దేశ సంపత్పతి ఉన్నది జరుగుతారా ఒక అంశంలో యోగము చాలా క్లీన్ గా దాన్ని మీరు యోగాన్ని నిరాకరిస్తారు అని ఎవడైనా అంటే అర్థైక దేశంలో చాలా క్లీన్ ఉన్నప్పటికీ మేము సాంఖ్య నిరాకరణం చేసిన స్కీమ్ తోటే యోగ నిరాకరణను కూడా చేస్తున్నాము అని చూపడానికి అర్థరిక దేశ సంప్రతిపత్తు అది అర్థరిక దేశము నందు చక్కగా వ్యవస్థ చేయబడి ఉన్నప్పటికీ పూర్వోక్తయా అర్థరిక దేశ విప్రతిపత్తే దర్శన భయం చెప్పిన విధంగా ఒక ఇంకో భాగము విప్రతిపత్తి అంటే చాలా తప్పుగా వాళ్ళకి వ్యాఖ్యానం స్పష్టంగా తెలుస్తోంది కనుక ఈ అధిక శంకను మనసులో ఈ సూత్రము ప్రవర్తించినవి కాబట్టి అతి దేశము అప్లై అవుతుంది అతి దేశము అంటే అక్కడ న్యాయాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అప్లై చేయడాన్ని అతి దేశము అని అంటారు కాబట్టి అత్త దేశ సంప్రతి పట్టి ఉన్నా అతి దేశము తప్పదు అదే సూత్రం ప్రత్యుత్తా అని అన్నారు అన్నది అతి దేశం అధ్యాత్మ విషయాసు భక్తిషు స్మృతిషు సాంఛ్యోపస్మృత్యేవామృత నిరాకరణే యజ్ఞ లోకంలో అనేక స్మృతులు ఉన్నాయి స్మృతులంటే అర్థం అంటూ చూసినా ఎవడో పెద్ద ఆయన ఒక ఆయన బలిపేస్తాడు బలిదేవి చాలా బుద్ధిమంతుడు చాలా గడుసువాడుగా ఉంటాడు గడుసువాడు గడుసువాడుగా ఉండి ఏం చేస్తాడంటే అంతకుముందు వస్తున్న సంప్రదాయం ఒకటి ఉంటుంది కదా దాన్ని తీసుకుంటాయి దానికి సనాదైన ముద్ర ఒకటి వేస్తారు ఒక స్టాంపు పెడతారు తను ఒక స్కీమ్ ఒకటి తయారు ఆ స్కీమ్లో పైనుంచి సంప్రదాయంలో వస్తున్న అంశాలు శాతం ఉంటాయి ఒక ఐదు శాతం తన సొంత సుఖపోల కల్పన దానికి పెట్టి దాన్ని ఒక స్కీమ్ కింద తయారు చేస్తాడు ఒక ఫార్మాటిక్ మీద ఒక బాక్సింగ్ మీద చేస్తారు చేసి అది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఆ స్కీమ్ని ఆ పుస్తకాల కింద వేసేస్తారు వేసేసి ఊళ్ళంతా పంచి పెడతారు ఇది చాలా వారి సిద్ధాంతము అంటారు మీకు ఇలా వాళ్ళ పుస్తకాలు కూడా రాస్తున్నారు ఎవర పుస్తకాలు రాసిందా నా గురువు గారు ఒక ఆ గురువు గారి చాలా చక్కటి మంచి విషయాలు ఆయన చెప్పి చాలా పవిత్రంగా ఆయన జీవించి ఆయన దేహత్యాగం చేస్తున్నారు ఆయన శిష్యులు ఏం చేస్తారంటే ఆ గురువు గారి కథలన్నీ కలిపి పోవేస్తున్నారు ఈ మధ్యన స్వామి దయానంద సరస్వతి గారి చేసినప్పుడు మీకు స్వామీజీతో ఉన్న అనుబంధములను మాకు పంపినట్లయితే మేము వేయబోయే పుస్తకంలో దాన్ని ప్రచురిస్తాము ఆయన చూసి ఎందుకంటే ఈ పిచ్చి పని చేస్తారు అని నేను అనుకున్నాను ఎందుకంటే ఎవడో రాష్ట్ర నేను అలా పరీక్షకి వెళ్దాం అనుకుంటున్నాను అసలు ఏమీ చదవలేదు చదవకుండా మా చెల్లెల పెళ్లికి నేను హడావుడిగా ఉండిపోయినాను అసలు చదవడానికి అవకాశమే లేకపోయింది ఎలాగ భగవంతుడానుకుంటుంటే మా అమ్మగారు చెప్పారు స్వామీజీ వచ్చారు ఊరికి వెళ్ళి ఆయనకు దాండం పెట్టుకుని వెళ్ళమ్మా నేను ఆయనకి దండం పెట్టుకునే రెండు పళ్ళు వచ్చి వారి ఆశీర్వదనం తీసుకుని వాళ్ళతో చెప్పారు నేను పరీక్షలు వెళ్తున్నానండి అని చెప్పాడు బాగా రాసుకోమ్మా చాలా శుభంగా ఉంటుందని ఆయన ఉన్నారు నేను వెళ్ళాను పేపర్ చూడగానే ఏదో ఏదో ఒక మహిమలాగా వచ్చేసి నేను పేపర్ అంతా అద్భుతంగా రాసి ఫస్ట్ అని చెప్పేసి రాసాను అది వీళ్ళు ప్రింట్ చేసాను మంచి గ్లాసీగా మంచి ఖరీదైన పుష్ప చేసి భక్తులందరికీ ఉంచారు దానికి ఏదో పేరు పెడతారు జీ అనేది తర్వాత ఇంకొకటి వచ్చి ఈ అంథాలజీ ప్రతి సంవత్సరం ఆ మహాసమాధి రోజున పారాయం చేస్తే మహాపుణ్యం అంటారు అది రెండు హృతి చేసి అక్కడ కూర్చొని పారాయం చేస్తాడు చేసే ముందు ఆదిమంది చేస్తారు పారాయణ ఐదరాజు నైవేద్యం పెట్టి హార్తారు దీన్ని చూసి మీరు ఇంకో పది మంది అలాగే అదో స్మృతి అయిపోతుంది ఇలాంటి వేషాలు ఉన్నాయని చూసారు వాళ్ళకి ఏమనాలో అర్థం కాదు దే సీన్ టు బి వెరీ గుడ్ మీనింగ్ దీంట్లో తప్పే ఉందండి దీంట్లో ఏమన్నా మీ అనుభవాలు రాయాలంటే తప్ప వాళ్ళ అనుభవాలు రాయడం తప్ప వాళ్ళని చూసింది వాళ్ళు ప్రస్తారు చూసి నాగమ్మ గారు లేఖలు చూడండి మీద ఎలా ఉంటాయో అవన్నీ చేత కొంచెం రాసింది అది తప్పే ఉంది ఆ లేఖలను ప్రచురించడం తప్ప అది ఎవడైనా చదువుకుంటే తప్ప ఏది తక్కువ కాదు కానీ అందరూ కలిసి ఒక మిఖ్యన దాన్ని క్రియేట్ చేసి పెడతారు దీన్ని అబిలీ ప్యారాడాక్స్ ఈ ప్యారాక్స్ అబిలీ అనే ఊరుంది టెక్సస్ లో ఉంది ఆ ఊరి పేరు ఈ ప్యారాడాక్స్ ప్రచారంలోకి వచ్చింది అందరూ మంచి వాళ్ళే కానీ అందరూ కలిసి చేసే పని మాత్రం అయోగ్యమైన పని చేస్తారు ఎందుకు కొరగారి పని చేస్తారు All those things are mentioned in hindsight. The good meaning people, the good thinking people, but all of them come together and put in place some useless things. The level is negative. In terms of gained mourning. Agnaramーそんな growthなら, conception of ganara into lies. ఆయన ప్రధానమైన వాటిని రెండింటిని తీసుకున్నారు వ్యక్తిని తీసుకుని ఆ రెండింటిని ముఖతహ అంటే ఇన్ సో మెనీ వర్డ్స్ వాటి పేరు పెట్టి తిరస్కరించాడు కపిల మహర్షి చెప్పినది పొసగదు యోగంలో చెప్పినది మేము తిరస్కరిస్తున్నాము అని పేరు పెట్టి తిరస్కరించాడు ఇలాంటివి రెండుగా ఉంటా రెండు ఇరవై ఉన్నాయి ఇరవై ఉంటే రెండు తిరస్కరించాడు So, you will take with you from all this, and it is up to you to reject all kinds of meaningless thought processes. It is left to be up to you. If you have a good idea, you will be able to get you from all the time. You will be able to do it. But, anyway, you will be able to do it. ఒక ఊళ్ళో ఒక ఆయన ఓ స్వామి ఓ దేవాలయం పెట్టాడు ఆ దేవాలయంలో దేవత పేరు ఇంతవరకు ఎప్పుడూ వినని పేరు ఒకటి కొత్త పేరు పెట్టారు ప్రతి దేవాలయం పెట్టాడు ఈ దేవాలయం కనుక ఈ దేవతను పూజించినట్లయితే మీ బిజినెస్ బాగా ఉంటే స్థాయి దాన్ని మొట్టమొదటి ఫలశ్రులు చెప్పాడు దాంతో ఆ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ వచ్చేసి దాన్ని సపోర్ట్ చేసేసారు దాంతో ఆ దేవాలయం బ్రహ్మాండంగా నిర్మాణం అయ్యేది బిజినెస్ పీపుల్ తలుచుకుంటే ఇప్పుడు మీరు నేను తలుచుకున్నాం అనుకుంటే ఏమీ అవ బిజినెస్ పీపుల్ తలుచుకుంటే ఎదురు అయిపోతుంది సో అది ఎవరు అక్కడ ఆ ఊళ్ళో మహాపండితులు ఒక ఉన్నాడు కవిత్వంలో గిట్ట ఈ స్వామి ఏం చేశాడంటే ఆ పండితుడిని పిలిచారు ఈజ్ ఆయనకి ఒక వెయ్యి ఉండటా మఠము పిలిచి ఇంతటి ఈ గ్రామంలో ఉండే విద్వాంసుని సత్కరిస్తున్నాను అని చెప్పాడు గ్రామంలో ఉండే విద్వాంసుల్ని సత్కరించడం వల్ల ఆ విద్వాంసులకి ప్రతిష్ట వస్తున్నా సత్కరించిన స్వామికి ప్రతిష్ట వస్తున్నాను నేను చెప్పండి తన ప్రతిష్టని పెంచుకునే ఉపాయం ఏమిటో తెలిసినా అక్కడ ఉన్న వాళ్ళలో పెద్దవాడిని ఒకరిని పిలిచి గుర్తుపట్టి పిలిచి వాళ్ళు సత్కారం చేస్తారు వాడు మంచి కుస్తీ పట్టి వాడు అనుకోండి కుస్తీకి నేను సత్కారం చేస్తున్నాను ఇప్పుడు సంగీతంలో అయితే సంగీతాన్ని సపూర్తిగా సత్కారం చేస్తున్నాను ఈయన కవి సంస్కృత పండితుడు కవి ఆయన పిలిచాడు పిలిచి మా మఠం తరఫున సంస్కృత పండితులకు మేము సత్కారం చేయాలనుకుంటున్నాము మొట్టమొదటి సత్కారం వీరికి చేస్తున్నాము వేదిక మీద కూర్చోబెట్టి ఒక ఎర్రని శాలు ఒకటకు కట్టి ఒక పువ్వుల కిరీటం ఒకటి ఆయన ఎత్తి ఒక కవర్ లో వెయ్యూరు పదహారులు ఆయన పాపం మంచుగడ్డ కలిగినట్టుగా కలిగిపోయాడు ఎవరి కరిగిపోతారు ఇప్పుడు మన గురించి ఒక కుర్చీలో కూర్చోదర్ మీద ఒక చాలు ఒక పిల్లలు చేతికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అనుకోండి యూ మెల్ట్ డాంటే ఎంత ప్రేమరా వీళ్ళు మేనత్ కొడుక్కాలి మేనమావ కొడుక్క ఎక్కువ వేళ కూడా చూడలేదు మనం మన మీద వీళ్ళు ఇది ప్రేమ కురిపిస్తుందని బాబు ఎవరికైనా వలస్ ఆయన వెళ్ళిపోయే స్వామిజీ నేను మీకు కృతార్థం కృతజ్ఞుడు అని చూడు ఉన్నాడు తదులు పెట్టాడు వెళ్ళి చూడు ఈ దేవత ఉంది కదా ఈ దేవత పేరు ఎక్కడైనా ఉన్నాయి నాకు తెలిసి ఎక్కడ ఎక్కడ పర్వాలేదు నువ్వే ఒక అష్టోత్తర శతనామాచాడు అది నేనే ప్రచురిస్తా ఆయన మొట్టమొదటి పుస్తకం ఇదే మొట్టమొదటి పుస్తకం ప్రచురించినటువంటి మహానందం ఆయన నాలుగు వేల డాపులు ప్రచురించేసి ఈ దాన్ని ఒక ఆవిష్కరణ సభ చేసి మళ్లీ సత్కారం చేశాడు ఆ రోజు మొన్నడుకో సుప్రభాతం రాయకుండా అంటే సుప్రభాతం ఎలా రాకుండా ఎలా రాయగలను పెట్టా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంది నేనే రాయాలను రాలోచించి వెంకటేశ్వర సుప్రభాతం ఉంది కదా శిఖరణి వృత్తంలో ఉంది అదే వృత్తం పెట్టారు అదే స్టైల్ ఉంటుంది కానీ ఆ దేవత పేరుతో వాక్యం రాగింది కాస్త దాన్ని పాదమికి పెట్టి మిగతా మూడు సెంటెన్స్లో పెట్టుకుంటూ కూడా అవే ఐడియా సుప్రభాతం పెట్టి ఓ వ్రతం తయారు చేయాలి ఓ వ్రతం వ్రతం నువ్వు వ్రత తప్ప ముసులు తీసుకోవడం ఒక వ్రతాన్ని పట్టుకుని దాంట్లో పేర్లు తీసి పెట్టి నేను చేతనైతే కొంత ఇంజన్ యూటీ కూడా ప్రదర్శిస్తే ప్రదర్శించాను ఐ విల్ డూ ఇట్ డ్యూటీ అది రాగించాలి ఒక దండకం రాను మా చిన్నప్పుడు భాస్కర్ దండకం హనుమత్ దండకం తర్వాత ఏదో అందరం కాళిదాసరా కాళిదాసు క్యామలా కాళిదాసారి నేను ఒకసారి అన్నా అంటే మన నాన్న అలాగే అన్ని కాళిదాస్ అనుకోండి ప్రతి కరెక్ట్ చేసేవారు అంటే వీళ్ళకి సరైన థింకింగ్ ఉండాలని ఆయన అభిప్రాయం అలా అంటారు కాళిదాస్ కాటిగిరి ఎవరో అది చదువుకో మా నిత్యం ఏదో అలా ఎంత ఏదో కాళిదాస్ సినిమాలో బ్రహ్మాండంలో సినిమా ఉపయోగపడుతుంది అంతేది దాని స్టేటస్ అంతే ఉంటుంది సో ఆ రోజు ఒక దండ తర్వాత ఒక చరిత్ర రాసేది కాదు రాసించాడు మొత్తం సాహిత్యం అంతా తయారు చేసే ఇప్పుడు ఆ ఊళ్ళో అదొక స్మృతి మీ కోరికలు తేరాలంటే వెళ్ళి ఆ వ్రతం చేసేట్టుకుని ఆ పూజ చేసేసి ఆ దేవత కదా చదివించేస్త వస్తే మీ కోరికలు తేరాలి ఇటు ఇట్ ఈ అంటే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పాలంటే స్మృతి అన్నదే అంత సింపుల్ దట్ ఈజ్ హౌ స్మృతి యూ షుడ్ నాట్ బికమ్ ప్రే టూసర్టీ స్మృతి మీరు సంర్శనం అనేది ఒకటి ఉండాలి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి మంచి ఎక్కడ ఉన్నా స్మీకరించాలి కానీ అర్థైక దేశ విప్రతిపత్తి ఎక్కడ వచ్చిందో దాన్ని త్రోసికొచ్చి అర్థైక దేశ సంప్రతిపత్తి ఉంటుంది ఉన్నప్పటికీ అర్థమైత మొత్తం అంతా నెత్తి పెట్టుకోవడం కాదు మంచి పళ్ళు తీసుకుని బుట్ట పళ్ళు పెట్టారనుకోండి మీ ముందు దాంట్లో మంచి చిన్న ప్లాస్టిక్ సంచి ఒకటి పొట్టుకొచ్చి మంచి పళ్ళు దాంట్లో వేసుకుని బుట్ట ఒక బారేసి మొత్తం బుట్టం దాని పెట్టుకుంటున్నా మోసలేయడం కాదు దాని నుంచి ఎదురు పడుతుంది మీ నెత్తి కాబట్టి లోకంలో కాదండి పెద్ద పెద్దవాళ్ళు స్పీక పెద్ద పెద్దవాళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులే ఉంటాయి మీరు పెద్ద రికంగా ముఖ్యం సమ్యుదర్శనం ముఖ్యం పెద్ద రికంగా ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్ద ఆయన చేసే పెద్ద ఆయన ఒక అక్కడ ఆ కుటుంబంలో ఉండే మనవుడు ఇరవై ఏళ్ళ కుర్రాడు దాన్ని వ్యతిరేకించాడు ఈ నా ముందు పెట్టాను మీరు ఎవరు పక్షం వహిస్తారు ఎవరు కరెక్ట్ అన్నారు నేనున్నాను ఇరవై ఏళ్ళ కొరాలి చేసిందే కరెక్ట్ లేకుండా మీరు డెబ్బై ఏళ్ళ పెద్ద ఆయన చేసింది తప్పు మీరెవరన్నా ఆయన పెద్దలు వేషమాది భాగా వేస్తారు పంచాయతీకి ఎక్కుతారు కాబట్టి పిండికెట్లు గట్టిగా కాబట్టి పండితులు ఎప్పుతారా మీరు కొత్త జీన్ టైంస్ తప్పుకున్నాడు కాబట్టి వాడికి తెలియదు అని నిర్ధారిస్తారా అతను చెప్పిందే కరెక్ట్ అతను చాలా థింకింగ్ అండి వెరీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది దిస్ ఓల్డ్ మ్యాన్ ఇస్ ఎ వెరీ కన్ఫ్యూజ్డ్ బంచ్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ అండ్ సూపర్ సిచ్యూషన్ హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ కాబట్టి మీరు సబ్జెక్ట్ దర్శనాన్ని ఉపయోగిస్తారు కాంక్ష పరమపురుషార్థ సాధనత్వే ప్రఖ్యాత ఈ స్మృతులు లోకంలో ఉంటూ ఉంటే ఆచార్యులు కేవలము సాంఖ్యయోగ స్మృతుల్ని మాత్రమే పేరు పెట్టి బొట్టు పెట్టి తిరస్కరించాడాయన ఎందువల్ల అంటే ఈ స్మృతులు రెండు సాక్షాత్తు ఆ మోక్షాన్ని పొందే సాధనములుగా లోకంలో వాటికి ప్రసిద్ధి వచ్చింది మోక్షం కావాలంటే కపిలు చెప్పిన వద్దకే మీరు అనుసరించండి అలాంటి పేరు వచ్చింది కపిలు అలాగే యోగం పట్టుకుంటే మీకు మోక్షం వచ్చేస్తుంది మీరు హృషి చేసి యోగా సెంటర్స్ మొన్న ఉంటాయి మీరు యోగం పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది యోగా సెంటర్కి వెళ్తే చూస్తుంది మనం ఇక్కడెక్కడ యోగా అంతలా కనపడవు మృశ్రీకృష్ణులు వాళ్ళు ఉంటారు వాళ్ళు యోగమే మోక్షోపాయం ఒక ఆయన వచ్చి గంగ వద్దున ఓ బండరాజు ఉంది రాళ్ళు ఉంటేగా దాంట్లో చదునైన రాయి ఒకటి చూసి దాని మీద కండువా వేసి శీర్శాసనం వేస్తారు అంటే ఈ మెయింటెన్స్ క్షీర్శాసనం ఫర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా అభ్యాసం చేశాడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ శీర్షాసనంలో ఉంటాయి అదే టైంలో కొన్ని వేల భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు అన్ని చేసి వెళ్తారు ఈయనక్కడ శీర్షాసనంలో లంగోటి శీర్షాసనంలో ఉంటాడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆయన జ్ఞాని మహాత్ముడు మోక్షాన్ని పొందేదని అనుకుంటారు అలా ఉంటుంది కాబట్టి ఆ రకమైన ప్రసిద్ధి యోగశాస్త్రానికి ఉంది లోకంలో అటువంటి ప్రసిద్ధి వచ్చింది సాంఖ్యశాస్త్రమే ఉంటే లోకే ప్రఖ్యాతం పదిగా ప్రసిద్ధి చేసింది తర్వాత శిక్ష ఇష్ట పరిగృహీతం కపిలు మొదలైన మహాత్ములు చెప్పడమే కాదు ఆధునిక కాలంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి బాబా దేవుడు ఎందువల్ల మీ సూర్య భగవంతంగా దేవుడు కాబట్టి దేవుడు అలాగే శిక్ష అంటే వీడి లాజిక్ అలాగే ఉంటుంది వీరికి అర్థమైంది ఏమి ఉండదు చూడండి సూర్యు భగవంధం గారు ఏమవుతుంది అలాగే స్వాములకి ప్రతిష్టలతో తెలిసినా ఎవరైనా సినిమా యాక్టర్ వచ్చి ఆ స్వామి దగ్గర దండం పెట్టి వెళ్తే అది ఆ స్వామికి ప్రతిష్ట నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను మొన్న మొన్న ఈ మధ్యకాలంలో తిరుపతి మొన్నే వెళ్ళా ఇక్కడ ఒక ఐదు మొన్న అవును తక్కువ ఏదాం కదంటే మీరే అన్నాడుగా అవునా అన్న అని మీకు అలా తెలిసిందా తెలియకపోవడం ఏంటండి బాబు మీరు చాలా గొప్పవారు ఎందుకంటే ఓ రోజునే వాణిశ్రీ గారు మీ దగ్గరే అధ్యయనం చేశారని చెప్పింది అని ఆయన ఎక్కడో చెప్పారు తర్వాత ఇంకోసారి కూడా కలిశారు ఏవో పుస్తకాలు కావాలంటే పట్టుకుందారు దాన్ని ఏదో గంట సైపు కూర్చుని నన్ను ఏదో సలహా ఇస్తే నేను ఇక్కడే చెప్పాను నాకు రెండు సార్లు తెలిసానంటే రెండు సార్లు ఒకసారి ఒకసారే సో ఏవో మెటీరియల్ కావాలంటే నేను ఇచ్చాను పుస్తకాలే మెటీరియల్ ఏముంటుంది ఏవో కావాలంటే ఇచ్చాను అది ఎక్కడో చెప్పింది ఏదో ఉపన్యాసంలో ఉపన్యాసంలో లేదా ఏదో ప్రశ్నోత్తరాల ప్రసంగంలోనో ఎక్కడో నాకు తత్వ విధానంద గారు చెప్పారు అని చెప్పింది ఆయన ఆ మాట విన్నాడు ఆ తత్వదానందనే పేరు ఆయన మనస్సులో ఉండే యూనివర్సిటీకి వస్తే అక్కడ అదే పేర్లు అనపంట అప్పుడు అనుకున్న ఓహో కొంతమంది సినిమా యాక్టర్స్ మనం పెట్టుకుని ఉంటే నష్టమే ఉంటుంది మనకి కల్టివేట్ చేయకుండా వచ్చింది మనం కొద్దిగా కల్టివేట్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు దే వాంట్ హ్యావ్ స్ట్రామీ బై డే స్టాయి సినిమా యాక్టర్స్ వాళ్ళు ఉంటారు ధనవంతులు దే వాంట్ హ్యావ్ ఎ స్ట్రామీ బై లై స్టాయి మనం కొంచెం ప్రోయాక్టివ్ గా ఉంటే సరిపోతుంది మెరీజన్ ఐస్ ఉంటుంది ఈ హౌకల్ బ్రేక్ ది ఐస్ కంటారు మనమే కొంచెం ప్రోయాక్టివ్ గా ఉంది ప్రేమగా మాట్లాడితే ఆయన జేబులో సన్యాసి మీద అయిపోవాల్సి ఉంటుంది అప్పుడు ఆయన జేబు మీకు వస్తుంది ఇలాంటివి పరిమితులు కొంతమంది పండితులు మహా విద్వాంసులు ఒక ఆయన పండితులు ఉన్నారు వేదాంత శాస్త్రం అంతా కూడా వ్యక్తిగత దురవారు ఆయనకి ఏదో స్టమక్ ప్రాబ్లం ఏదో వచ్చింది ఆ స్టొమక్ గ్యాస్ట్రోంటాలజీ ప్రాబ్లం ఏదో వచ్చింది ఏది తిన్నా పడదు ఇది తినకపోతే గ్యాస్ట్రో తింటేనేమో మంట స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కొంతమందికి లెబర్ స్టేట్ శాఖ కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటాయి ఆయన మంచి యువనవ ఉండగా ఈ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వస్తే ఒక సన్యాసం ఒక ఆయన ఆయన చదువుకున్న కూడా కాదు ఇంతే ఏదో సాంత్రం ఏదో పూజ ఇలా శివరాత్రి నాడు ఏదో స్పెషల్ పూజలు ఇలాంటివి యోజిస్తూ ఉంటాడు ఆయన ఈ గ్యాస్ట్రో ఇంటరాలజీ సంస్థతో బాధపడుతున్నా ఆయన అనుకోకుండా ఓ రోజు కలిసి ఉండో దండం పెట్టాడు దండం పెట్టి ఏమిటి అలా ఉంటారంటే ఏదో కొంచెం అనారోగ్యం ఏమిటి ఆయన సలహా చెప్పాడు ఫలారణ వాడుతుంటున్నాడు ఆ మందు సలహా చెప్పాడు చెప్పి ఆ మందు వాళ్ళు ఏం చేస్తారంటే మందుతో మంత్రం కూడా జోడిస్తాడు ఆ మందు వాళ్ళతో ఈ మంత్రాలను జరిగింది అని సో ఇప్పుడు తగ్గిందనుకో ఇప్పుడు దేని వాళ్ళు తగ్గింది దీన్ని ఎటువంటి తెలుగు చేస్త్రం లేకపోతే ఈ ప్రపంచంలో మొదలైన కష్టమైపోయింది ఇలాంటి తెలివి చేస్తాం ఓ మందు ఓ మంత్రం దాంతో వాటికి సంఘటన విషయంలో ఉండదు సంక్షోషమో మొదలైన అలాంటి విజన్స్ వచ్చారు దా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది సాల్వ్ అయితే ఈయన ఇంతటి విద్వాంసుడు ఆయనకి శిష్యుడుగా అయ్యాడు ఎవరో అడిగారు ఇంతటి విద్వాంసుడు నువ్వు ఆయనకి శిష్యుడుగా ఎలా అయ్యారయ్యా ఆయన నిరక్షర దగ్గర నువ్వు మహా విద్వాంసుడు నువ్వు శిష్యుడు ఎలా అయ్యాడు విద్వత్సావుడు పక్కన పెట్టండి ఆయన నాకేదో ఒక ఉపకారం చేసినారు నేను ఆయనకి శిష్యుడు అని చెప్పారు ఈ శిష్ట పరిగృహీతం అలా నేను నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు ఎవరిని తిరస్కరించట్లేదు కాస్త ఉన్న విషయం చెప్తున్నాను ఈ అధ్యాత్మం అనేది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఇప్పుడు మీకు టీవీ కొనుక్కోవాలనుకోండి ఇంత కన్ఫ్యూషన్ ఉండదు కాలు కొనుక్కోవాలనుకోండి ఇంత కన్ఫ్యూజన్ అసలు కన్ఫ్యూషన్ ఉండదు అదే ఏదైనా మంత్రజపం చేయాలనుకున్నారనుకోండి అంతా కన్ఫ్యూజన్ కాబట్టి శిష్యులు పరిగ్రహిస్తుంటారు పైగా లింగేద శ్రౌతేన ఉపబ్రూహితం ఆ శ్రోతంలో ఉంటే ఒక పదం పట్టుకుంటాడు పట్టుకునే అది మమ్మల్నే సూచిస్తోంది అని దీనికి ఉపబ్రహ్మాన్ని చేస్తాడు దీన్ని బండి అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం చెప్పాలి మీకు అంతఃప్రవిష్ట శాస్త్ర జనా అంటే అర్థంగా లేదు అర్థం అది పూజించే దేవత అదే అంటాడు మీకు ఎలా చేసిందంటే శాస్త్ర అంతఃప్రవిష్ట అంటే అర్థమైతే వెళ్ళడం జనానాం అది షష్ఠీ బహుజనం కూడా అడిగి అంత కూడా లేదు వారికి తెలిసినీ అంటే తెలుసు అదిగో శ్రౌతమైన లింగము లింగం అంటే సూచకము కాబట్టి మా పూజలకి వాటికి బోర్డంతో సపోర్ట్ అక్కడి నుంచి వచ్చింది అంటే ఈ విధంగా ఆ రోజుల్లో సాంఖ్య పెద్ద ఫౌండేషన్ నిర్మాణమై ఉన్నది దాన్ని అలాగే జనులు మిశ్రీడయ్యే అవకాశం ఉంటుంది అందుచేతనే అంద చేతనే ఆచార్యులు బాలరాయణాచార్యులు పని కట్టుకుని ముందు సాంఖ్యాన్ని తర్వాత యోగాన్ని తిరస్కరించినారు ఎలా తిరస్కరించారంటే అర్థైక దేశ సంప్రతిపత్తి ఉన్నా కూడా అర్థైక దేశ విప్రతిపత్తి ఉన్నది కనుక తిరస్కరించడమే పనిగా పెట్టుకున్నారు అథైక దేశ సంప్రతిపత్తిని చూపించి ఇది మీరు స్వీకరించండి అని ఆయన చెప్పలేదు అర్థైక దేశ విప్రతిపత్తి కారణంగా తిరస్కరించి పార్టీ ఎందుకంటే మరి అర్థైక దేశ సంప్రతిపత్తి ఉపయోగపడుతుందంటే అది అక్కడి నుంచే రానక్కర్లా అది కథోపనిషత్తు నిజను అక్కడి నుంచి దీనికోసం యోగశాస్త్రంగా కాబట్టి తిరస్కరించండి ఎవడైనా అనొచ్చు ఎందుకంటే దాంట్లో అర్థైక దేశ సంప్రతిపత్తి ఉంది కాబట్టి సాంఖ్య అతి దేశం దీనికి అన్వయించదు అని అంటావేమో అర్థైక దేశ సంప్రతిపత్తి ఉన్నా కూడా అతి దేశం అన్వయిస్తుంది సుమా చెప్పడం కోసం ఏదైనా యోగ ప్రత్యుత్తహారం అంటే ఏంటనమాట ఘటనలో పాలు మంచిలే ఆ పైన ఏదైనా కొంత మాలిన్యం కొంత మురికి వేసేదనుకోండి మొత్తం ఘటనలో ఉన్న పాలనన్నిటినీ కూడా అని ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం కూడా రిపండ్లు అరటి పండు తింటుంది ఈ ఎంజిప్ అడేజ్మెంట్స్ అది కట్ చేసి నీళ్ళ పండు అలా కూడా తీసుకోవచ్చు